ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం వల్ల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి సంపన్నుడా నీకు వందలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకునేందుకైనా నీకు ఎంతో వందాలేసయ్యా దివారలు మమ్మల్ని కాచి కాపాడి అయినా నా తండ్రి నూతన దినం ఈ దినంతా మీరు మాకు సహాయ కలిగి ఉన్నందుకైనా ఎంతో వందలేసయ్యా ప్రతి విషయంలో మీ కృప మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వందాలు ఇస్తాయి ఆ సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకు ఇగ యుగములు కలుగునుకలు యలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ నా దేవా మధ్యకాల సమయంలోనైనా మీ పాద సన్నిధికి వచ్చినైనా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరిచేయండి మీకు అంగీకారంగా మేము సహాయపడమే ప్రాధిష్టమైన మా జీతాలు సరి చేయండి ప్రభావ మీ సంపూర్ణ సరళత పరిశుద్ధతను నడిపించండి పడాల మహిం పొందిన వాకిందరు మాతో మాట్లాడండి నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా మీ మహిమార్థమే మిమ్మల్ని నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రాతిష్టం ఆమేన్. ఆమె ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీ విలోకములో నాకుండగా నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నాకుందగా నేను దేనికి భయపడను నివి లోకములో నాకుందగా నేను దేనికి భయపడను శత్రు సమోహము నన్ను చుట్టినా సాతనుడు సమరింపు చూసినా శత్రు సమోహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన నా సహవాసిగా ఉండగా నేను దేనికి భయపడను నా సహవాసిగా ఉండగా నేను దేనికి భయపడను ఆకాశ ముందుని నేను ఎవరికి భయపడను నివిలోకములు నాకుండగా నేను దేనికి భయపడను నివిలో కములో నాకుండగా నేను దేనికి భయపడను వ్యాధులు కరువులు శోధనలు బాదలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము శోరోదనలు మరణము మింగగ కాక్షించినా నేను దేనికి భయపడను మరణము మింగగ కాక్షించినా నేను దేనికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నివిలోకములో నా కుగా నేను దేనికి భయపడను నీవిలో కములో నా కుంద నేను దేనికి భయపడను ప్రడిపోయిన వెన కంజవేయక పాడి ప్రభు నడుగు ప్రడిపోయిన వెనక కంజవేయక పాచత పడిపో నడుగు నిన్ను క్షమించును నీ ప్రాబువు నువ్వు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రాభువే నువ్వు ఎవరికి భయపడకు ఆకాశమందు నీ నేను ఎవరికి భయపడను నివి లోకములు నా కు నేను దేనికి భయపడను నివి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నీవిలోకములు నా కుండగా నేను దేనికి చిన్నగా వాక్యం చూసుకుందాం సంఖ్యాకాండంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాము ఇది మనం ఎప్పుడు ధ్యానించిన వాక్యమే కాబట్టి ఇక్కడ మోసే తన జీవితంలో ఐగుప్యు దేశం నుంచి ఇస్రాల్ ప్రజల్ని ఆయన బయట తీసుకొచ్చే టైంలో ఏం జరిగింది అనే విషయం ఇక్కడ మనం ధ్యానిస్తున్నాము చిన్నగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధులకు దేవా మా ప్రియపరులో కు తండ్రి నీకు ఎంతో వందాలేసాయా గొప్పదేవన తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వా మమ్మల్ని కాచి కాపడైనా మీ కరుపులో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకలో నిలబెట్టుకునేందుకని నీకు ఎంతో వందాలేసయ్యా నీకే స్థుతులు స్తోత్రం అయినా ఈ యొక్క మధ్య కనసములనైనా మీ వాక్యాన్ని ధ్యానించకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందాలేసాయా మీరు కృపను బట్టి నీకు ఎంతో బంధాలైన మీ వాక్యంలో జీవం ఉంది ప్రభావ మీకు జీవాని ప్రభావ మా శరీరంలో ప్రభావ తల్లించరికాల వరకు మీ జీవంతో నింపండి ఓ ప్రభావాలి ఎలాంటి చీకటి ఉండడానికి వెళ్ళేది ప్రభావ నైనా ఈసయ సమృద్ధి గల జీవాన్ని మాకు ఈ లోకానికి వచ్చినారు ప్రభా మీ జీవం మీ వాక్యమే ప్రభావ కాబట్టి నైనా మీ వాక్యంతో నింపండి ఈ వాక్యం ధ్యానిస్తుందిగా ప్రభావ మా జీవితాల ప్రభావ ఏ రీతిగా ఉండాలా మేము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలా మీరే మాతో మాట్లాడమా ఇంపొందుమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామ ప్రభ మేము ప్రార్థిస్తుండగా మీరే నడిపించండి మీ ఆత్మచత్తి నడిపించండి పరిశుధాత్మ దేవన హృదయంలో ఆ ప్రవ్వాన్ని ఆహ్వానిస్తున్నైనా నాలో నువ్వు మాట్లాడి మయం పొందమని యేసు పరిశుద్ధ నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ అలలుయ సంఖ్యాఖండం పదకొండో అధ్యాయంలో ప్రజలు ఐగిప్తి దేశం నుంచి బయటకు తీసుకొచ్చే టైంలో అప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతాలు చేసిండు ఎన్నో కార్యాలు చేసిండు అదే కానీ ప్రతి దశలో కూడా ఆయన వాళ్ళ జీవితంలో ఎన్నో కార్యాలు చేసినట్టు మనం చూస్తాం వాళ్ళకి ప్రతి అవసర దేవుడు మహిమలు ఆయన తీర్చిండు పగలు మేఘ స్థంభం లాగున్నాడు రాత్రి అగ్నిస్తంభం లాగున్నాడు అన్ని విధాలుగా ప్రభు వాళ్ళకి తోడైనట్టు మనం చూస్తాం అయితే ఇక్కడ ఒక విషయాలు రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలా ఒకటి ఏంటంటే మోస తన సేవా జీతం ఆయనకున్న భారం ఒకటి రెండోది క్రైస్తవ జీవితంలో విశ్వాసులు ఎట్లా ఉండాలా అనే రెండు విషయాలు అక్కడ మనం చూస్తాం తర్వాత దేవుడు మన ప్రభు ఎట్లా సంభాషిస్తుండో వాళ్ళ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఆయన ఎట్లా సంభాషిస్తుండో అవి మనం చూస్తూ ఉంటాం అక్కడ కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు ఎట్లా జీవించాలా ఏ రీతిగా ఆయన సేవా జీవితం కొనసాగింది అనే విషయాలు మనం చూస్తూ ఉంటాం మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన అరణ్యంలో కొనిపోవటం ఆత్మ చేత శోధింపబడటం అవన్నీ మనం చూస్తాం కాబట్టి పత్తి శోధన ఆయన జయించి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుడు ముందుగానే మనల్ని ఆ రీతిగా ట్రైన్ చేస్తూ ఉంటాడు మన ప్రభు కూడా నలభై దినాలు ఆయన ఉపాస వనుడు ప్రార్థన చేసిండు ఆయన సేవకు ట్రైన్ అవుతున్నాడు అక్కడ ఆ రీతిగా మన ప్రభు కూడా ఎంతగానో అరణ్యంలో ఉట్టిగా కూర్చుండు ఆయన కూర్చోలేదు ఆయన ప్రార్థన ప్రార్థన చేసిండు తన సెలవు గురించి తన పరిచర్ గురించి ఆయన ఆ రీతిగా ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం ఎప్పుడైతే పరుశుధాత్మ అభిషేకం పొందుకున్నాడో వాప్సం పొందిన తర్వాత అప్పుడు దేవుని ఆత్మనే తండి ఆ రీతిగానే కొనిపోపట్టు మనం చూస్తాం శోధనకి అప్పచెప్పినట్టు ఆ రీతిగానే ఆయన శోధనలో వెళ్ళినప్పుడు ఎన్నో సైతాను ఆయన శోధించేట్టు మనం చూస్తూ ఉంటాం కదా అవన్నీ మనం తెలిసిన వాక్యాలే కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకొని విషయం ఏంటంటే ఒక దేవుని సేవకుడు జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఆ అనుభవాలు ఎట్లా నువ్వు దాన్ని ఆ అధిగమించాలా ఎట్లా నువ్వు ప్రతి దశలో ప్రభు మీద ఆధారపడాలా అది ముఖ్యమైనది మన ప్రభు ఏ రీతిగా ప్రతి శోధన జయించి ఆయన విజయం పొందిండో మన మన జీవితాల్లో కూడా అంతే కదా కాబట్టి అవి కూడా మనకు ప్రతి సేవకులకి ప్రతి విశ్వాసకి ఖచ్చితంగా శ్రమలుంటాయి కానీ ఆ శ్రమల కాలంలో మన ప్రభువే మనకు ఆదర్శం కదా మన ప్రభు ఎట్లా జీవించిండో ఆయన ఎట్లా నడిచిండో ఏ రీతిగా ఆ మనుషులతో వాటన్నిటి గురించి మనం దీర్ఘంగా తీస్తా చూస్తూ ఉంటాం అక్కడ అయితే ఆయన సేవా పరిచయం మునిగించిన తర్వాత అరణ్యంలో నలభై దినాల్లో కొనుపోబడి శోధింపబడిన తర్వాత ఆ మూడు శోధనలు జయించిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకి చేయటం చూస్తాం మనం అక్కడ చూడండి కాబట్టి దేవదూతలు మనతో పాటు ఉంటారు అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు మనతో పాటు వాళ్ళు ఎప్పుడు ఉంటారు మనకు సహాయకులుగా ఉంటారు దేవుడు అట్లా పెట్టిండు మొదటి నుంచి కూడా అయితే మన ప్రభు కూడా అక్కడ సాయం చేసేటప్పుడు మనం చూస్తాం ఆయన దేవుడు కదా ఆయనకు పరిచర్ చేసేది ఏంటి కాబట్టి అక్కడ మన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీలాగా నాలాగా ఆయన శోధింపబడి అక్కడ తండ్రి ఆ ఈయనైనా అని ఆయన సంబోధించిన తర్వాత ఆ ప్రియకుమారుడు తండ్రికి ఎట్లా ప్రియంగా జీవించండా లేదా మనం మన ప్రభు మనం నేర్చుకుంటాం కాబట్టి ఆయన సేవ ముగించిన తర్వాత ఆయన ఆ శోధన జయించిన తర్వాత ఆయన గలలీ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అనేక జనులు ఆ చీకట్లో ఉన్న ప్రజలందరూ ఆయన దగ్గరికి రావటం ఆయన అందరినీ రోగాలు దయ్యాలు పట్టిన వాళ్ళందరినీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఆ ప్రయాసంలో వెళ్ళినప్పుడు సమాజ మందిరంలో బోధించటము తర్వాత ఆయన ఎవరిచ్చిన నీకు అధికారం అన్నప్పుడు పైతీ అధికారం పయనించి రావాల్సిందే కాబట్టి ఈశా గ్రంథం చదివినప్పుడు నేడు ఈ మీ వినికిలో ఈ లేఖనం నెరవేరింది అన్నాడు కాబట్టి అన్ని జీవితాల్లో మన మన జీవితాల్లో కూడా ఈ వాక్యాలు నెరవేరుతూ ఉంటాయి ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన ప్రభువును పోలి మనం ఆయన జీవితంలో ఆ ప్రవచనాలు ఎట్లా నెరవేరుతున్నాయో మన జీవితాల్లో కూడా మన ప్రభుని బట్టి మన జీవితాలు కూడా అవి నెరవేరుతా ఉంటాయి ఎందుకంటే ఆ వాక్యం మనకు సమర్పించింది కదా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధ్వారా మనకు యాజకత్వాన్ని అనుగ్రహించాడు దేవుని యాజకులుగా మనకు అర్పించిండు మనకి ఆ యాజకత్వాన్ని ఆయన పొందుకొని మనకిచ్చిండు ఈ లోకం ఆయన నామాన్ని మనకి ఆ యాజకత్వాన్ని మనకిచ్చిండు కాబట్టి మన బాధ్యత ఏంటంటే దేవుని బిడ్డలందరినీ ఆయన సన్నిధికి నడిపించాల ప్రతి యాజకుడు దావితి రాజు నేను నా దేవుని మందులను నడిపించే ద్వారపాలకుడిని అంటాడు దేవుని మందిరం నడిపించే ద్వారపాలకుడు కాబట్టి ద్వారపాలకుడు జీవితం అన్నట్టు మందు కూడా కాబట్టి ఇక్కడ మోషే కూడా ద్వారపాలకు లాగానే ఇక్కడ ఐగు దేశం నుంచి ఆ బానిసత్వం నుంచి ఇస్రాయల్ ప్రజల్ని ఆయన బయట తీసుకొస్తుండు ఇనుప కొలిమది అంత భయంకరమైన శ్రమల కాలం ఆ శ్రమలలో వాళ్ళ బాధలో దేవుడు చూడలేక అబ్రహా ఇస్సాకు యాకు పిలిచిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దిగొచ్చిండు మోషే దగ్గరికి వచ్చిండు మోషేతో మాట్లాడిండు ఐగుప్తు దేశాన్ని పంపించిండు తర్వాత ఆ నుంచి బడి తీసుకొస్తుంది ప్రజల్ని ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిండు కదా ఎన్నో కార్యాలు వాళ్ళు చూసినారు వాళ్ళ కళ్ళతోని విశేషమైన అద్భుతాలు చూసిండ్రు ఎన్నో ఆశ్చర్యకరమైన చూసిండ్రు కళ్ళతో చూసిండ్రు జరిగినాయి అక్కడ కాబట్టి ఆ రీతిగా నడిపిస్తున్న ప్రయాసంలో మోస కూడా ఒక దశకి వచ్చేవారికి ఆయనకు కూడా ఇసుకొచ్చేసింది కాబట్టి సేవా జీవితంలో కూడా మనం కూడా ఒక దశలో మనం అలిసిపోతూ ఉంటాం కదా ఎడిటేషన్ వస్తూ ఉంటది అయినా గానీ ఆయన కృపగల దేవుడు సాయం చేసే దేవుడు కాబట్టి ఎన్ని అద్భుతాలు చూసినా గానీ ఎన్ని కార్యాలు చూసినా గానీ ఇస్రాల్ ప్రజలు మట్టుకో ఎప్పుడు కొనుగుతూనే ఉన్నట్టు సనుగుతూనే కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ అధ్యాయము మొదటి వచ్చినంలో సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినంలో జనులు ఆయాసము గుచ్చి ఆయాసము గుచ్చి సనుగుచుండి అది యహోవా వినబడెను యహోవా దాని విన్నప్పుడు ఆయన కోపము రగులు యువ అగ్ని వారిలో రగులుకొని పాలెములో నొకనొకను దహింపజాగెను చూడండి ఎందుకు దేవుని కోపం మనుషుల మీద రగులుతుంది ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రతి దశలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఆయన ఎన్నో అద్భుతాలు చేసిండు ఎన్నో కార్యాలు చేసిండు ఆ బానిసత్వం నుంచి నేను బయట తీసుకొచ్చి మంచి దేశానికి నడిపిస్తున్నప్పుడు ఎందుకు ఇంతగా మనుషులు గొనిగుతూ ఉంటారు దేవుని మీద శనుగుతూ ఉంటారు కాబట్టి శనిగే వాళ్ళు సంహారకం చేత సంహరింపబడినరు అక్కడ కాబట్టి మన జీవితంలో కూడా నీకు ఎంత ప్రయాసం ఉన్న గానీ నీకు ఎంత కష్టం ఉన్న గానీ నువ్వు ఎంతగా శ్రమ అనిపించినా గానీ నువ్వు ఎప్పుడు కూడా దేవుని మీద కొనగొద్దు సనగొద్దు ఎందుకంటే ఆయన చిత్తానుసారగానే నేను నడిపిస్తాడు మనంతటా మనం పరిగెత్తేది కానే కాదు ఆయన ట్రైన్ చేయాలా ఆయన ఆ రీతికి చేయాలా ప్రభు నడిపించకపోతే మనం ఎక్కడ దేవుని ఆత్మ నడిపించకపోతే నువ్వు ఎక్కడ మరి ఏ రకం ఆత్మ నడిపిస్తూ ఉంటాడు పరిగెత్తిపోతే కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా జెనులు ఎంతగా దేవుడు అద్భుతాలు చేసినా గానీ కార్యాలు చేసినా గాని ఇంకా సన్నుతుంటే అప్పుడు దేవుని కోపం రగులుకుంది వాళ్ళ మీద జనులు మోసకు మొరపెట్టగా మోస యుహోని వేడుకున్న ప్రజ్ని చల్లారేను చూడండి వాళ్ళు మొరపెట్టచ్చు కదా ఇప్పుడు మోస ఉన్నాడు అక్కడ మోస ఉన్నాడు మధ్యవర్తిగా అంటే ఒక నాయకుడిగా మోసే ఉన్నాడు అయితే దేవుడు ఆ వాళ్ళు చదువుతున్నప్పుడు దేవుడు ఉన్నప్పుడు దేవుని శిక్ష వాళ్ళకి అమలు పరచబడినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయొచ్చు దేవునికి కానీ వాళ్ళు జైలే మోస దగ్గరకు వచ్చి ప్రాధాయపడుతున్నారు కాబట్టి దాని అర్థమైంది కాబట్టి మోసే దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు దేవుడు పెట్టిండు ఆయన ఆయన ఐగుప్తు నుంచి ఆయన తీసుకురావచ్చు కానీ మనుషులు ఎందుకు ఏర్పరచుకుంటాడు దేవుడు అంటే మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు నిన్ను నన్ను కూడా అట్లనే ఏర్పరచుకున్నాడు కదా కాబట్టి నువ్వు నేను ఎట్లా ఉండాలా అనే విషయము ఎంత సహనం కలిగి ఓర్పు కలిగి ఉండాలా అనేది విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ప్రతి దశలో నువ్వు దేవునికి మధ్యవర్తిగా ఉన్నావు మోసే కాబట్టి జనులు అనుగుతుంటారు గొనుగుతుంటారు కానీ అవన్నీ నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి ఒక దశలో కానీ ఆ టైంలో నువ్వు ఏం చేస్తావు నువ్వు కూడా ఉంటావా అటువంటి మరి దేవుని నింది పెట్టినట్టు లోకంలో ఇది మనం అర్థం చేసుకోవాలా ప్రతి సేవకుల జీవితంలో అది చాలా ముఖ్యమైనది కాబట్టి అప్పుడు మోసే పోయే దేవుని వెతికి వేడుకుంటే చల్లారిపోయిందని కోపం యహోవ అగ్ని వారు రగులుకున్నందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడిను వారి మధ్యనున్న మిశ్ర మిశ్రిత జనము మాంసపేక్ష అధికంగా కనబరచగా ఇస్రాయలిలో మరల ఏడ్చుచు మాకెవరు మాంసం పెట్టేదరు చూడండి వీళ్ళంతా ఇంకా శరీరంగానే జీవిస్తున్నట్టు చూడండి ఆత్మీయ దశలో దేవుడు సముద్రం దాటిండ్రు ఎర్ర సముద్రం దాటిండ్రు ఏమేమి చేసినా అద్భుతాలు జరిగినాయి అన్ని జరిగినాయి అన్ని చేయండి ఒక దశలో వీళ్ళంతా రక్షింపబడ్డ వాళ్ళకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటారు కానీ శ్రమలో ఎందుకు మనుషులు గొనుతులు ఎస్కే పౌలాలను చూస్తూ ఉంటారు భరించలేక శ్రమని మరి నువ్వు శ్రమను భరించలేకపోతే నువ్వు ఆయన మహిమని ఎట్లా కష్టం అసాధ్యం కదా శ్రమలు చూడకుండా ఎవడు కూడా ఆయన మహిమలు ప్రవేశించాడు దానికి మన ప్రభు మన ప్రభు దానికి మన ప్రభు జీవితమే దానికి మనకు ఎగ్జాంపుల్ మన ప్రభువు శ్రమల గుండ పోయి ఆయన మహిమను పొందుకున్నాడు తండ్రి కుడిపార్షున కూర్చున్నాడు ఈ రోజు నువ్వు నేను కూడా వాటన్నిటిని నిర్వర్తిస్తేనే గానీ నువ్వు పర్లోక రాజ్యంలో నీకు ఆ స్థానం ఉండదు మరి అంతగా మనం ప్రయాస చెప్పండి కాబట్టి మనకు ప్రయాసం ఉంటుంది మనకు కూడా వేదన ఉంటది తర్వాత మన సేవలో నడిపించే వాళ్ళు దశలో కూడా దేవునికిచ్చిన విషయంలో కూడా నీకు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి నీ మీద గొనుగుతూ అయినా గానీ వాటన్నిటిని భరించాలా ఛేదించుకోవాలా మూష ఎంత సహనం కలిగినాడు దేవుడు అంటాడు మోసని సా దీని జనులందరిలో మోసే చాలా సాత్వికుడు అంట చాలా తగ్గింపు జీవితం గలవాడు చూడండి అలాంటి తగ్గింపు జీవితం అయితే గాని ఆ జనులు కొనిగే గొనుగుడికి శనిగే శనుగుడికి ఆయన భరించి ఆయన పిలుపుకు తగినట్లు ఆ ఇనుపు కొలు నుంచి ఆయన బయటకు తీసుకొచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం ఒక ద్వారపాలుకల్లాగా ఎందుకంటే ఆయనకి ఇచ్చిన భారం అది పాలు తేలినపై దేశాన్ని నడిపించాల మోసే సేవ అది ఈ రోజు నీవు సేవ నా సేవ కూడా అంతే కదా ఇనుప ఇనుప కొలుములో నుంచి మనుషుల్ని తీసుకొని రావాలంటే పర్లోక రాజ్యానికి నడిపించాలంటే ఎంత ప్రయాసము ఇక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి నీ సేవ జీవితంలో నా సేవ జీవితంలో ఐగుప్తులు స్టార్ట్ అయిన ముందుకొని కానం చేసేంత వరకు మధ్యలో ఏం జరిగింది మోసె ఎంతగా శ్రమించాడు అయినా గాని మోసే దేవుడు కృప ఉంది కాబట్టి ఆయన నడిపించగలిగినాడు మన సేవలో కూడా అలాంటి ప్రయాసాలు వస్తూ కానీ మోసే మధ్యలో విచ్చిపెట్టి వెళ్ళిపోలే ఇవన్నీ మనకు తప్పవన్నట్టు అందుకే వాళ్ళు మాంసాపేక్ష గలవారై భయంకరంగా అహిత్తుల మాకం బాగున్నా మంచిగా ఉండి అక్కడ మంచిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంత భయంకరంగా వాళ్ళు చోధిస్తూ ఉంటారు అక్కడ అయితే చూడండి వాళ్ళు తర్వాత దేవుడు మన్నా గురిపిస్తు తర్వాత తింటారు తర్వాత వాళ్ళు తింటున్నప్పుడే అప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీద వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం చూడండి తర్వాత పద పద వచ్చి వచ్చేవారికి జనులు తమ తమ తమ ఎవరి గుడారంలో ద్వారా వారి ఏడవగా మోచే వినేను ఏహో కోపం బహుగా రగులు కొనేను చూడండి ఎంతగా దేవుడి కార్యం చేసినా గాని ఎంతగా దేవుడు నడిపించినా ఎంతగా దేవుడు అద్భుతాలు చేసినా గాని ఇంకా ఇలా జీవితం ఎట్టుందో చూడండి అలాంటి సేవ నాకు అనిపిస్తుండే ఒక దశలో ఒక దశలో అలాంటి జనాంగానే దేవుడు నీకు నీకు నీకు అప్పజెప్పిననుకో ఒక సేవ ఒక ప్రాంతంలో గానీ ఒక దేశ ఒక జనాల్లో కానీ మరి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు నాకు అదే అనిపిస్తుండ దశలో మూష ఎంతగా ఆయన సహించలేడు దేవుని దృష్టిలో మరి అట్లా మనం ఉండగలమా అనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలి అయితే దేవుని కోపము రగులుకుంది అప్పుడు ఏమైంది అక్కడ చూడండి కాగా మోషే యుహోత్ ఇట్లా ఇట్లా నీ శివుకుని బాధిపతి బాధించితివి నా మీద నీ కటాక్షము రానిక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా చూడండి మోస కూడా ఒక దశ వచ్చేవరికి ఆయన కొంచెం బాధ అనిపించింది కదా ఎందుకు ప్రభావ ఈ జనుల భారం నా మీద ఎందుకు పెట్టినా భారం భరించాలనా ఇది నా నీ సేవకుని ఎట్లా బాధిస్తున్నావు మరి మనం మనం అంటాం అట్లా నాకు ఎందుకు ప్రభావిస్తామా అని మనం అంటాం అట్లా తర్వాత నా మీద నీ కటాక్షం రానియక నా మీద కటాక్షం ఉండగల ప్రవ్వా ఈ జనుల ఈ జనులందరి భారం నా మీద ఎందుకు పెట్టిన ప్రవ్వా మరి ఈ రీతిగా ప్రశ్నిస్తున్నా మోసే ఈ రోజు కూడా అలాంటి సేవకులు ఉన్నారా లేదా కాబట్టి మోసే ఆరు లక్షల మంది జనాంగా నడిపించడానికి అంతగా ప్రయాస ఈ లోక సృష్టి మొత్తము పాపం అంతా ఆయన సెలవు మీద భరించి ఎంత వేదన అనుభవించాడు ఆయన అది ఎవరైనా అదే అది ఎవరైనా గ్రహించగలుగుతున్నారా నీ పాపం నా పాపం కొరకు ఆయన కలవరి సిల్లు తన ప్రాణాన్ని త్యాగం చేసిండి మనము పొందాల్సిన శిక్ష ఆయన అంతగా పొందిండే ఆ శిక్ష పోల్చుకుంటే నువ్వు ఎంతగా శిక్ష అనుభవించినవు ఆయన కొరకు ఎంతగా నువ్వు శ్రమ అనుభవించినావు అంటే మోష కూడా ఆరు లక్షల మందిని జనాలు నడిపించడానికి అంత బాధ కానీ బహు ప్రయాసంతో కూడింది కూడా కానీ ఈ లోక పాపం అంతా ఒక్కసారి అమాంతంగా ఆయన మీద పడితే ఆయన ఎంతగా భరించాలా మరి ఆయన భరించినా లేదా చూడండి ఇది మనం నేర్చుకోవాలా మన ప్రభు నుంచి కాబట్టి ఇది మనం అడుగడుగున మనకి ఇవన్నీ వెంటాడుతూనే ఉంటాయి అందుకు బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలా సేవా జీవితంలో కాబట్టి ఇవన్నీ మనకి ఎదురైతే ఉంటాయి కాబట్టి సహనం కలిగి ఓర్పు కలిగి మనం ఉండాలా ఎందుకు ప్రభుత్వ పెడుతున్నా ఈ భారం చెప్తుండ అక్కడ కొచ్చిన మార్కక్కడ నేనే ఈ సర్వ జన్మును గర్భము నేను అన్నాను ప్రవ్వ వీళ్ళందరినీ అంటే మన అర్థం చేసుకోవాలా కనడం అంటే ఏందనేది ఒక పాపి తన పాపముల నుంచి రక్షణకు రావాలంటే ఎంత ప్రయాసమో ఏం తెలుసా తల్లి నవమాసాలు మూసి తల్లి గర్భ నుంచి ఒక శిష్యు జన్మించి బయటకు వచ్చినప్పుడు ఎంత ప్రయాసం ఉంటదో ఒక ఒక వ్యక్తిని రక్షణ అనిపించాలంటే అంత ప్రయాసం ఉంటుంది అంత వేదన ఉంటుంది ప్రసవ వేదన ఆ వేదన పడుతుండే మోసే ఒక దశలో కానీ ఆయన వేదన పడుతూ ఆయన అంతగా దేవుణ్ణి అడుగుతున్నాడు ఏంది ప్రభు నా వల్ల కావట్లేదు ప్రభు అని చూడండి ఇలాంటి ఇలాంటివి వస్తూ ఉంటాయి మనకి మోస ఇలాంటి వాడుకో వచ్చినవి మనకు రావా వస్తాయి కానీ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు మోస అన్నట్టు నువ్వు నువ్వు ఆ రోజు మోస అన్నాడు కదా బ్రదర్ మోస అనడు కదా చేస్తారు మరి నీరోజు నేను కూడా అంటున్నా కదా తప్పే ఉంది అని అంటవా మోస అన్నాడు సందర్భంలో కానీ నువ్వు అది తెలుసుకుని నాకు నువ్వెందుకు అంటావు కష్టమే కదా కాబట్టి చూడండి ఈ సర్వ సమాజమును జనాలు నేనే గర్వను ధరించి అవును యశాయ గ్రంథంలో ఉంది వాక్యం నాకు జ్ఞాపం ఒకనాటి జనమును కన ఒకనాటి జనమును కనడానికి ఒకనాటి ప్రయాసం ఒకనాటి ప్ర ప్రసవేదన చాలునంటాడు యశాయ గ్రంథంలో చెప్తే ప్రవచనం ఉంటుంది ఒక వాక్యం ఒక జనా ఒక జనాన్ని కనాలంటే ఒకనాటి ప్రయాసం సరిపోతుందా ఒకరోజు ప్రయాస పడితే సరిపోతుందా మరి ఎంతగా ఒక జనాన్ని ఒక దేశాన్ని కనాలంటే నువ్వు ఎంతగా ప్రాయసపడాలా ఎంత ప్రసవ వేదన అనుభవించాలా మరి ఆ రీతిగా మనం అనుభవించగలుగుతున్నామా సేవా జీవితంలో మన ప్రభు అనుభవించిన ఆ రీతిగా మనందరూ కనిండా లేదా ఆయన ఆయన కన్నాడు ఆయన సొత్తు కదా మనం మరి మనకు కూడా అలాంటి ప్రసవ ఉండాలా లేదా వేదన ఉండాలా పత్తి శివకుడికి వేదన ఉండాలా ఇవన్నీ మనకి ఎదురైతా ఉంటే శ్రమలు వీటన్నిటిని భరించాలా మనం ఎదుర్కోవాలా తప్పనిసరిగా మనం ఎదుర్కోవాలా కాబట్టి దేవుడు మాట్లాడుతున్నక్కడ పసిపిల్లని మోయినట్లు నేను వీరి తనులను ప్రయా ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశములకు వీరిని రొమ్మను ఎత్తుకొని పొమ్మను నువ్వు నాకు చెప్తున్నావు ప్రవ్వ అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఒక పసిపిల్లల్ని ఎట్లా నడిపించిండో ఎట్లాగా నడి అట్లా నడిపించిండు అని చెప్తున్న మోసే ఇండైరెక్ట్ చెప్తున్న దేవుడు ప్రభుత్వం మాట్లాడుతున్న నడిపించింది అయిన కదా మోసధారు సాధ్యమవుతుందా ఆరు ఆరు లక్షల జనాల్ని అక్కడి నుంచి బయట తీసుకున్న మోసధార అయిందా దేవుడు అధికారం అయిందా దేవుని శక్తి పవర్ ఇవ్వందే మోస జరిగిందా మరి ఈరోజు అంత అధికారం పవర్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు అరెత్తుకుంటాం అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యం అంటే దేవుడు ఒక విధంగా ప్రయాసము అనేది ఎట్లా ఉంటది దేవుని సేవకుడు అనేవాడు ఎట్లా ఉండాలనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా రొమ్ముని ఎత్తుకొని ఎత్తుకొని పోమని నాతో చెప్తాను ప్రభావ వీళ్ళందరినీ ఎత్తుకొని నేను వెళ్ళిపోవాలి అంటే ఒక పిల్లలను నడిపించడం నడిపించిన మోసే వాళ్ళని ఎంత జాగ్రత్తగా నడిపించిన ఆయన ఎంత ప్రయాసంతో ఎంత భారంతో వాళ్ళందరినీ జాగ్రత్తగా నడిపించాలని మోసే ఎంత వేదనబడి ఉంటాడు మోసే చూడండి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం ఎక్కడిది నేను ఎక్కడుంది ఈ లెవెలన్ను మాంసం అడుగుతున్నా కది కాదు ఇదిగారు అడుతున్నారు మరి నేనేం చేయాల ప్రవ్వా అంటే ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు కష్టమే కదా అసాధ్యం కదా ఒక్కరు చేయలేరు అది పని అది అసాధ్యం కానీ ఒక దశ వరకు మోస నడిపించగలినంటే ఎంతగా ఆయన వేదంతో నడిపించగలినాడు ఇది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అది బహుభయంకరమంట వారిట్లో చేయదలసిన నన్ను చంపు నన్ను చంపు రావ నన్ను తీసుకోకుండా అవ్వ అంటున్నాడు అక్కడ అంటే ఎంతగా ఇసుగుయిండో అనేది మనం అర్థం చేసుకోవాలా సేవా జీవితంలో అంతగా ఇసుగుపోయినా కానీ అలాంటి అలాంటి అట్లా మనం మాట్లాడగలమా అని మాట్లాడిన మూసి అట్లా అంటే మనం మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలా అలాంటి ప్రయాసం కూడా మనకు వస్తుంది కాబట్టి మనం ఎట్లా ఉండాలనేది జాగ్రత్త పడడం కదా ఒక ఎగ్జాంపుల్ కదా కాబట్టి అప్పుడు దేవుడు మాట్లాడుతున్న పదహార వచనంలో అప్పుడు యహోవా మోసోతో ఎట్ల నేను జనులకు పెద్దలని అధిపతులని నేను పెద్దలలో డెబ్బైది మంది మనుషులు నేర్పరచుకొని ఆ ఎద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారం తోడుకొని రమ్ము అక్కడ నిన్ను నేను నీతో నీతో కూడా వారిని నిలబడాల మోస చెప్తున్నా సరే మోసే నీ బాధ చూసినా కాబట్టి ఇప్పుడు నువ్వేంజి మంచి మంచి వాళ్ళని పెద్దలని ఒక డెబ్బై మంది నేర్పరచుకొని ఆ ప్రత్యక్ష గుడారంలో తీసుకొని రా నేను దిగి అక్కడ నితో మాట్లాడతానడు మోసేతో మాట్లాడతానని చెప్పిండ లేకపోతే వాళ్ళతో మాట్లాడేదా అని చెప్పిండ మధ్యవర్తితో చెప్పిండు మోసే మధ్యవర్తిగా ఉన్నాడు అక్కడ ప్రజలను నడిపించాలంటే ఒక మధ్యవర్తిది అంతేనా కాదా కాబట్టి ఎక్కడ ఎట్లా తయారైతారనేది విషయం మనం అర్థం చేసుకోవాలి నేను అక్కడ దిగి నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను అంటే నీలో కొంత ఆత్మను తీసి వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు అంటే మోసలు ఇంకెంత ఆత్మ ఉందో ఎంత పవర్ఫుల్ అభిషేకం ఉందో ఆయనకి అంత అభిషేకం ఉంది కాబట్టి అంతగా ఆయన సహించలేడు జయించిన ఓర్చుకోలేదు వాళ్ళు నడిపించలేనంటే మామూలు విషయం కాదు కదా కొంత పాలు నీ అంటే మోస ఆత్మ నీ మీదకి ఎట్లా వస్తుంది అట్లా అది మనుషాత్మ కాదు దేవుని ఆత్మ మనుషాత్మ వేరే దేవుని ఆత్మ వేరే కాబట్టి దేవుని ఆత్మ లో పాలు కొంత వారి మీద ఈ జనుల భారమును ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలో కొంత పాలు భరింపవాలను కాబట్టి పత్తి ఒక్కరు కూడా భరించాలా పత్తి ఒక్కరు కూడా భరించాలా అంటే ఏ రీతిగా ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి ప్రతిదీ మనం భరించాలా కాబట్టి ఒకరి నుంచి ఒకరికి మనం అది పాలు అది నియమింపబడుతూ ఉంటది నీ సేవలో ఎంతమంది ట్రైన్ చేసుకుంటు చేసుకో ఎంత శిష్యులుగా తయారు చేస్తావో నీలో ఆత్మ వాళ్ళు కూడా వస్తుంది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి మోసే నుంచి కాబట్టి చూడండి తర్వాత అక్కడ నీవు జనులను సూచి ఇట్లు ఇట్లునుము మిమ్మల్ని రేపటి దిను పరిశుద్ధ పరచుకోండి మీరు రేపు మాంసము తిందురు మీ యహో విన్నట్టు ఏడ్చి మాకు ఎవరు మాంస పెట్టిదరు యహో ఐగుప్తులో మాకు బాగానే జరిగినది అని మీరు చెప్పుకుంటే కనుక మీకు మాంసం ఇచ్చాను తిందిరు కాబట్టి రేపటి దినం వరకు మీరు పరిశుద్ధ పరచుకోమంటున్నాడు అక్కడ చూడండి రేపటి దిన వరకు పరిశుద్ధ పరచుకోమన్నాడు తర్వాత ఏం జరిగింది అప్పుడు వాళ్ళ ఉన్న ఐగుప్త ఆత్మ దేవుని వాళ్ళ మీద దిగటం చూస్తూ ఉంటాం కదా ఇరవై నాలుగు వచ్చిన చూస్తాం మనం మోసే బయటకు వచ్చి యహోవ మాటను మాటలను జనులతో చెప్పి పెద్దల పెద్దలలో నుండి డెబ్బై మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ నిలబెట్టగా యహో యహోవ దిగి అతనితో ఆ మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మల పాలు డెబ్బంది మీద మీద ఉంచాను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు గాని మరలా ప్రవచింపలేదు డెబ్బంది మంది ఒకటేసారి ప్రవచించారు ఆ ఆత్మ వాళ్ళ మీద దిగింది మనం అర్థం పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దేవుని బిడ్డలు నడిపించలేవు అనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలా దేవుని మోసలు ఎంత ఆత్మ ఉంటే అంతగా నడిపించలేడు కాబట్టి అలాంటి సైన్యాన్ని అలాంటి జనాలను నడిపించాలంటే దేవుని ఆత్మ నీళ్ళు ఉండాలి ఆ ఓర్పు సహనము ఆశానిగ్రహం ఆత్మ ఫలాలు కదా అవన్నీ నీళ్ళు ఉంటే గానీ నీ సేవలను మనుషులను రక్షణ నడిపించలేవు చూడండి అప్పుడు పాలెంలో చూడండి మనుషులు చూడండి ఇద్దరు పోయి ప్రవచిస్తున్నారు పాలెంలో పోయి ప్రవచిస్తున్నారు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి అప్పుడు యహోశివాని ఒక యవనస్తుడి పోయి ఇద్దరు పోయి పాలములో ప్రవచిస్తానని చెప్పండి అప్పుడు ఏమన్నా తెలుసు అక్కడ మోసే ఏర్పరచుకునే వారిలో ఇరవై ఎనిమిదో వచ్చినంలో కుమారుడైన మోసేకు పరిచారకుడైన యహోశివా మోష మీద ప్రవ్వా వారిని నిషేధింపమని చెప్పగా అందుకు మోసే నా నిమిత్తం నీకు రోషం వచ్చినదా ప్రజలందరూ నువ్వు తన ఆత్మను వారి మీద ఉంచునుగా కాని ఆ నేను వాక్యాన్ని ముగిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని ప్రవక్తలు కావాలా ఎట్లా అవుతారు చెప్పండి అది నీ సేవలో చెయ్యాల నువ్వు నీలో ఉన్న ఆత్మ నీలో ఉన్న దేవుని అభిషేకము ఇతరులకు ట్రాన్స్ఫర్మ్ అయితే నీ సేవలో ఉన్నప్పుడు నీతో పాటు ఉన్న వాళ్ళతో ఉంటే అది నీకు నీ నుంచి డెబ్బై మందికి ఎట్టొచ్చింది దేవుడు చెప్పింది కదా దేవుని కలిగింది అన్నట్టు అంతా మనుషుల కలిగింది కాదు కాబట్టి మనం కూడా మన సేవలో కూడా ఆ రీతిగా ఉండి అనేకను ట్రైన్ చేయాల సేవకులను తయారు చేసి ఆ పాలుతీ ప్రవర్తించే దేశం అంటే పర్లోక రాజ్యానికి అబాని బానిసత్వమైన ఇనుప కొలు కొలిమిలో నుంచి మనుషులు బయట తీసుకుని రావాలంటే నువ్వు ఎంతగా ప్రయాసపడాలా నువ్వు ఎంతగా ఓడ్చుకోవాలా స్నానం కలిగి ఉండాలా తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం నీలో లేకపోతే ఎవరైనా వాళ్ళు ఎంత గొప్ప సేవకులైనా కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు చెంతకు మనుషులు నడిపించలేము ఇది అసాధ్యం ఎందుకంటే మోసలో అధికారం ఉంది కానీ పవర్ లేదు దేవుని ఆత్మ అభిషేకం ఉంటే పవర్ రెండు ఏకమైనప్పుడు అద్భుతాలు జరిగినాయి అక్కడ పరశుధాత్మ అభిషేకం నీలో లేకపోతే నీ అద్భుతాలు చేయలేవు నువ్వు జరగవు కూడా కాబట్టి అలాంటి సేవలో ప్రభు మన నడిపించాలా మోసేలాగా మనం తయారు కావాలా అనేకులు ప్రభు చెందగా నడిపించాలా ఈ లోకమంతా ఇనుప కొలిమిలో బానిసత్వంలో ఉంది నువ్వు మోసేలాగా నిలబడి అనేకుల్ని ఆ దేశానికి నడిపించాలంటే నువ్వు ఎంతగా ప్రయంగా ప్రయసపడాలా ట్రైన్ చేయాలా నీకు సహనం అవసరం మన ప్రభు మీద లక్ష్యం ఉంచాలా యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచి ఆయనే మనకు మాదిరి మీరు రక్తం గారినంతగా అంతగా మీరు శ్రమ వందలే కానీ ఆయన దలుచుకోమని చెప్తున్నా అక్కడ కాబట్టి మన ప్రభుని తలుచుకోవాలా ఆయనను చూస్తూ సెలవు మనను చూస్తూ ఆయన జయించిన మన ప్రభు అదే రీతిగా జయిస్తే ఆ నీకులకు రక్షణలో నడిపించాలా అలాంటి సేవలు ప్రభు నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఎంతో వందాలిసయ్య వాకిందరో మీరు మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినావు ప్రభావ ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసిన అయినా మేము మోసేలాగా కావాలా ఓర్పు స్నానాలు కలిగే ప్రభావ మేము ఉండాలా మీకు పరిశుధాత్మ అభిషేకం లేకపోతే మేము మీ సేవ చేయలేము ప్రావా అది అసాధ్యం ప్రావ్వా కాబట్టి నేను మేము అనేకులు మీ చెంత నడిపించాలా మా సేవలో కూడా అనేకులను రక్షణ నడిపించాలా డెబ్బై మందిని ప్రవ ఎంతో మందిని తయారు చేయాలా మోసని చెప్పినారు ఆ రీతిగా కాబట్టి ఎంతో మంది పెద్దలు సేవకులు ఏర్పరచుకున్నారు కాబట్టి ఆ రీతిగా మేము మా సేవలో కూడా అనేకులు శిష్యులుగా తయారు చేయాలి ఏర్పరచుకోవాలా ఇక్కడ నుంచి అది ఓ ప్రభావ కొత్త అది రివీల్ అయిపోయింది ప్రభావ కాబట్టి అనేకలు శిష్యులుగా తయారు అనేకులు ప్రభావ మీతో నడిపించాలా అలాంటి సేవలు నడిపించి నీ నామానికి మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి మీకు వదనాలను మహోన్నతుల మీకే సుతులు స్తోత్రాలుసయ్య ఎంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా నడిపిస్తు వదనాలు అయినా ఓ ప్రభావ ముఖ్యంగా మాలో తన్మని పిరికాదు తనుమని ఓ బ్రవ్వా దత్త పుతాతరం ఆత్మను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో బంధనాలైనా కాబట్టి నేను మేము దేని విషయంలో చింతించకుండా ధైర్యంగా మీ సన్నిధికి మేము వచ్చేలాగా మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు ఎంతో బంధనాలు బ్రవ్వా ప్రతి ఒక్కరిని ప్రవక్తల ఆసక్తి కలిగిన గొప్ప దేవుడవి నేను ఎందుకంటే మీరు కేవలం ప్రవక్తల ద్వారానే మాట్లాడారనే వాక్యాం సెలవిస్తుంది తండ్రి అటువంటి కృప మీరు మాకు మీకు ఎంతో బంధనాలు అర్పించుకుంటున్నాం వాటిని మేము ఇప్పుడు పాటించాలి అనుగ్రహించిన ప్రతి వరాన్ని మేము ప్రతిదీ విత్తనమే కాబట్టినైనా వాటిని మేము నాటాలా వాటిని మొలకెత్తించాలా వాటి ఫలం వరకు మేము దాన్ని కొనసాగించుకోవాలా జీవిత భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనేక పర్యాలు మేము ఇవి చేయలేకపోతున్నాం తండ్రి ఎందుకంటే ఈ లోకాతీతమైన పనులు కానీ ప్రభుగా ప్రతి విషయంలో విశ్వాసతలో మీరు మమ్మల్ని నడుస్తున్నామని కాబట్టి వాటిని జాగ్రత్తగా కొనసాగించుకొని లాగానే స్థాయిపడమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధన సహపడినందుకు ఎంతో ఇంటికి వెళ్తుండగా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు సమాధానం నడిపింపు మనందరికి సదకాలంతో